మనం పదో అధ్యాయంలో ఉన్నాము ఆరంభంలో రెండో శ్లోకము అందాము నే విదుర ప్రభవన్న మహర్షయ అహమాదిర్హిదేవాహర్షీణావ ఈ దేవతల గణములు కాని మహర్షులు కానీ నన్ను తెలియజాలరు నే ప్రభవం విధు అంటే నా యొక్క ఉత్పత్తిని అంటే నేను హిరణ్య గర్భరూపంగా ప్రకటమవుటను వాళ్ళు తెలియజాలరు లేదా ప్రభావం అంటే ప్రభావం నా యొక్క ప్రభావమును నా యొక్క నిరతిశయ ఐశ్వర్యమును ఐశ్వర్యం అంటే డబ్బు దశకోమనుకున్నారు ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము అంటే సకల జగన్నాథ స్థితి సకల జగత్పరిపాలయతృత్వము దానిని అది ప్రభావము అది మహిమ దానిని వీరు ఈ మహర్షులు గానీ ఈ దేవతాగణములు గానీ తెలియజాలరు ఎందువలన తెలియజాలరు హి ఎందువలనగా అహం దేవాహర్షీణ ఆది ఈ దేవతలకు మహర్షులకు కూడా ఆది ఆది అంటే కారణము అని అర్థం ఆది అంటే మొదలు మొదలంటే కారణము అని అర్థం కారణకార్య భావంలో కారణం ముందుంటుంది కార్యం తర్వాత వస్తుంది మట్టి కుండ దీంట్లో ఆది ఏది మట్టి కుండ ఆది ఏది మట్టి మట్టి అలాది సో జనరల్ కొద్దిగానైనా ఉండాలి కదా సో మట్టి కుండాలో మట్టి ఆది అంటే అదే కారణం అవుతుంది ఏది ఆదియో అది కారణమవుతూ ఉంటుంది కనుక సో అహం ఆది ఈ దేవతలు ఈ మహర్షులు వీళ్ళందరికీ కూడా కారణము కాబట్టి వీళ్ళందరూ కాదీయములు అంటే తర్వాత ఉత్పన్నమైన వారు నేను మీకు ఆవేళ కథ చెప్పాను సో ఈ పిల్లవాడు తండ్రిని అడుగుతాడు నాన్న మరి నీ మ్యారేజ్ అంత బాగా అయిందన్నావు కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతాడని చెప్పాను కదా కాబట్టి ఎలాగైతే కొడుకును తండ్రి వివాహానికి తన వివాహానికి తీసుకువెళ్ళడం సంభవం కాదు ఎందుకని తను తనకంటే తరువాత వాళ్ళు కదా వీళ్ళు కాబట్టి ఈ పిల్లలకి తల్లితండ్రుల యొక్క వివాహం గురించి తెలిసే అవకాశం ఏముంటుందో తెలియదు అదేవిధంగా ఈ దేవతలు మహర్షులు ఇప్పుడు అక్కడ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఈ దేవతలు మహర్షులు హిరణ్య గర్భని యొక్క ప్రభావమును అంటే ఉత్పత్తిని కాని లేదా హిరణ్య గర్భని యొక్క మహిమను కూడా తెలియజాలరు ఇది చెప్పాం ఎప్పుడు కూడా ఈ కారణ కార్యభావంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే కార్యము కారణంలో లీనము కాగలదే కానీ కార్యము కారణమును తెలియలేదు తెలిసిందండి సో కుండ మట్టిలో లేనము కాగలుగుతుంది తప్ప కుండ మట్టిని తెలుసుకోలేదు అన్నట్లు ఉండగా ఒకదాన్ని తెలుసుకుంటుంది మరో దాన్ని తెలుసుకోదు అని అలా కలుసుమండి సో అన్నట్లు కెరటము సముద్రంలో లేనము కాగలదే కానీ కెరటము సముద్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేదు అన్నట్లు ఓకే సో ఆ విధంగా మనం చూసి ఉన్నాము ఆ శ్లోకాన్ని మనం కంప్లీట్ చేశాము అది భాష్యం చూద్దాము అవతారికమర్థం అహం వక్ష్యామి విత్యత ఆహా సో శ్రీకృష్ణుడు అన్నాడు నేను మీకు మళ్ళా చెప్తాను జాగ్రత్తగా విను అన్నాడు ఎందుకు మళ్ళా చెప్పడం ఎందుకు అంటే మళ్ళా చెప్పడానికి ఇంకోసారి చెప్పడానికి గల కారణం ఏమిటో చెప్తాను నేను కమర్థం అహం వక్ష్యాను నేను దేని కొరకు మరలా చెప్పబోతున్నాను అని ప్రశ్న శంక చేసుకుని దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది అవతారిక అంటే గత శ్లోకంతో ఈ శ్లోకానికి గల సంబంధాన్ని చెప్తారు నేతి నేతి అంటే నా ఇతి అని అనుకోవాలి మీరు అంతేకా నేను తెలుగు నేతి అని కాదు నా ఇతి అనమాట శ్లోకంలో ప్రారంభమైంది నమే విధుహీ ఆ జనంతి సురగణ ఈ బ్రహ్మా వాళ్ళు ఉన్నప్పుడు సరే సురగణములు అంటే దేవతల యొక్క గణములు వీరికి తెలియదు వీరికి తెలియదు నా గురించి తెలియదు నాకు సంబంధించినది మే నాకు సంబంధించినది వారికి తెలియదు వారికి తెలియదంటే హిరణ్య గర్భుడు గొప్పవాడు అని ఏదో ఉందికే తెలుస్తుంది తప్ప పూర్తిగా లోతుగా వాళ్ళకి తెలియదు నా ఆ ఆ సమంతాతన జానంతి ఆ హిరణ్య యొక్క లేకపోతే పరమేశ్వరుని యొక్క పూర్తి ఐశ్వర్యాన్ని వాళ్ళు తెలియజాలరు నా నా గురించి వాళ్ళకి తెలియదు అంత మటుకే నమే విధు సురగణ కిం తేన విదు వాళ్ళకి తెలియదు అన్నారు కదా వాళ్ళకి తెలియనిది ఏమిటది ఏమిటదా తెలియనిది మమ ప్రభవం ప్రభావం ప్రభు శక్తిశయం అది నా యొక్క ప్రభవమును వారు ఎరగరు ప్రభావము అంటే పుట్టుక అని అర్థం ఉన్నది కానీ ఇక్కడ శంకరుడు ఆ ప్రభావ శబ్దంలో ఆ హరస్వాన్ని దీర్ఘం చేయండి భావము భవమే భావము అవుతుంది సో ప్రభావం అనర్థం దేవుడు యొక్క కూడా అర్థం చెప్పచ్చు చెప్పినట్లయితే దేవుడు ఆ హిరణ్య గర్భరూపముగా ప్రకటముగుటయే పుట్టుకగా స్వీకరించి అలా కానీ భాష్యకారులు ప్రభావ శబ్దాన్ని ప్రభావము అనే అర్థంలో చెప్తున్నారు నా యొక్క ప్రభావమును వారు ఎరగరు ప్రభావము అంటే ప్రభు శక్తి అతిశయం ప్రభు అంటే సమ ఒక పాలన చేసేటువంటి వాడు ప్రభువు అనబడతాడు ప్రభువు అంటే వాడు ఏం చేస్తాడంటే తన యొక్క పాలనలో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వారి యొక్క పోషణ వారి యొక్క రక్షణ వారి యొక్క మంచి చెడు అన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు అటువంటి వాడిని ప్రభువు అని అంటాడు ఇప్పుడు ఇంటికి యజమానుడు ప్రభువు అనుకోండి అదే ఇప్పుడు కాదు క్లాసుకు ముందు ఆ టేబుల్ వేసి మనం అర్గనైజ్ చేసుకుని ఉండాలి మీరు చెంతకే కదే రేపు చూద్దాం మళ్ళీ క్లాసు చూద్దాం సో ప్ర ఇది ఇది అయితే అలాగే ఉంటుంది వెరీ క్లమ్జీగా ఉంది కదా కాబట్టి క్లాసుకు ముందు ఆ టేబుల్ మనం పెట్టుకుంటే సరిపడుతుంది రేపా పంచా కాబట్టి ప్రభువు ప్రభువు అంటే ఇప్పుడు ఇల్లుందనుకోండి ఇంటికి యజమానుడు ఒక ఆయన ఉంటాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క మంచి చెడు సుఖం దుఃఖం అన్నిటినీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు వాళ్ళందరి మీద ఉంటే అజిమాయిషీ చేయడమే కాకుండా వాళ్ళకు కావాల్సిన రక్షణ కూడా కల్పిస్తూ ఉంటాడు పోషణని కల్పిస్తాడు అలా చేయాలంటే వాడికి ఒక కొంత శక్తి ఉండాలి సమర్థులే ఉండాలి ఆ శక్తి ప్రభువుకు శక్తికి ప్రభు శక్తి అనిపేరు అటువంటి ప్రభు శక్తి ఈశ్వరుడకు కలదు ఈశ్వరుకు ఈశ్వరుడు ప్రభువు అంటే దేనికి ప్రభువు మామూలుగా కుటుంబంలో ఒక యజమానుడు అతనికి ప్రభు ఎంతమంది మీదో అరడగన్ మంది మీద ప్రభు అయితే గొప్ప పూర్వం వాళ్ళు మందిని పెట్టుకుని కాలక్షేపం చేసేవారు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలను ఉండేవి పది మంది మంది ఉండేవాడు వీళ్ళందరికీ రక్షకుడుగా ఒక ఆయన ఒక పెద్ద ఉండేవాడు కానీ ఈ మధ్య కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీ ముగ్గురే ఉంటారు హమ్ దో హమారేదో కూడా కాదు ఇప్పుడు హమ్ దో హమారా ఏ అది స్కీమ్ అయితే ఇప్పుడు ముగ్గురే ఉన్నప్పుడు ఈ ముగ్గురులో ఒకడు బాస్ ఉంటే సరిపడుతుంది కదా తేలికైపోలేదా పూర్వం ఆయన బాస్ ఉన్నాడంటే ఇరవై మంది ఉండేవారు ఆయన అధీనంలో నౌకర్లు చాకర్లు కూడా కలుపుతుంటాయి ఇప్పుడు ముగ్గురే ఉన్నారు కాబట్టి ఒకళ్ళు బాస్ ఉంటే సరిపడుతుంది లేడీ ఉండొచ్చు జంట్లు ఉండొచ్చు ఎవరో ఒకళ్ళ బాసు ఉంటే మిగిలిన ఇద్దరు వాడికి అనుకూలంగా ఉండొచ్చు అలా ఉండరు వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు ఈ భర్త భార్య కాట్లాడుకుంటూ ఉంటారు ఎంత దురదృష్టమో చూడండి కాదు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్న సమస్య ఎందుకంటే మనం సేవ చేద్దామనే దృష్టి ఉండదు మనకి దీంట్లో వీళ్ళని పెళ్ళాడితే మనకి ఏం కలిసి దృష్టే తప్ప వీటికి మనం ఏదైనా సేవ చేద్దాము అనే దృష్టి ఉండదు స్త్రీకి పురుషుడు కూడా ఈమె వల్ల నాకు ఏమిటి లాభం చూసుకుంటాడే కానీ కొని ఈమెను మనం ప్రేమించి సేవ చేద్దామని వాడు అనుకోడు దాంతో దాంట్లో మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ అనే ప్రిన్సిపల్ మీద నడుస్తూ ఉంటుంది అది ఇద్దరికీ కన్వీనియంట్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కొంచెం ఇన్కన్వీనియంట్ అయ్యేప్పటికీ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది అలా ఉండకూడదు ఎవరో ఒకళ్ళు మిగిలిన వారందరినీ ప్రేమిస్తూ అందరికీ సేవ చేస్తూ అందరికీ రక్షణను కల్పిస్తూ అలా ఉండాలి అలా ఉన్నట్లయితే కుటుంబము అది సాఫీగా సాగిపోతుంది అని సో అటువంటి కుటుంబానికి రక్షకుడు ఎవడైతే ఉంటాడో వాడిని ప్రభువు అని అంటారు ఆ రకంగానే ఒక ఫ్యాక్టరీకి రక్షకుడు ఒకడు ఉంటాడు వాడు జనరల్ మేనేజర్ పేరు పెడతారు ఒక ప్రభువు ఒక ఫ్యాక్టరీకి ఇద్దరు జనరల్ మేనేజర్స్ పెడితే ఆ ఫ్యాక్టరీ చాలా తొందరగా మూతపడిపోతుంది ఒక్కడే జనరల్ మేనేజర్ ఉండాలి మీరు ముగ్గురులో నలుగురు నేను అడుగుతున్న ఫ్యాక్టరీని దాంట్లో ఒక జనరల్ మేనేజరు ఐదుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఉండేవారు ఐదుగురు ఐదు డిఫరెంట్ సెక్షన్స్ వీళ్ళు ఐదుగురు పైరవి చేసి అంటే బాగా రికమెండేషన్స్ అన్ని పెట్టి వాళ్ళు కూడా జనరల్ మేనేజర్ పదవులు తెచ్చేసుకున్నారు ఐదుగురు ఇప్పుడు ఒక జనరల్ మేనేజరు ఐదుగురు జనం మొత్తం ఆరుగురు జనరల్ మేనేజర్స్ అయ్యారు ఓవర్ నైట్ ఎలాగప్పుడు ఆరుగురు జనరల్ మేనేజర్స్ ఉన్నారు ఆ ఫ్యాక్టరీ అది జరిగిన సంవత్సరంలో ఆ ఫ్యాక్టరీ మూతపడి సో కాబట్టి ఒకడే ఉండాలి ప్రభు ఇంతమంది ఉండకూడదు ఈ జగత్తుకంతకీ కూడా ఒక్కడే ప్రభుత్వ ఓ ఓ వార బ్రహ్మగారు చూసుకుంటాడు ఇంకో వారు అలాగే అలాగే పంచిపెట్టకూడదు ఒక్కడే ప్రభువు బ్రహ్మగారు ఒక ఆయన విష్ణు ఒక్కొక్క శివుడు మరో అయినా అలాగేం కాదు ఆ ఒకే పరమేశ్వరుడుకు ఇన్ని నామేయాలి కాబట్టి ఆయన ప్రభువు ఈ సకల జగత్తునకు నాయకుడు ఆయనకి ఎంత శక్తి ఉంటుందో మీరు కుటుంబానికి ప్రభువు ఫ్యాక్టరీకి ప్రభువు వాళ్ళకే పెద్ద శక్తి ఉంటుంది వాళ్ళ మహాశక్తిని కలిగి ఉంటారు వేరే సకల జగత్తుని శాసించేటువంటి శక్తిని కలిగి ఉంటారు ప్రభువు యొక్క శక్తి అది అతిశయంగా ఉంటుంది అంటే ఈ సృష్టి మొత్తంలో అంతటి మహాశక్తి ఇంకే ఎక్కడా ఉండదు ఇంద్రుడికి వరుణుడికి అగ్ని ఇత్యాది లోకపాలకులకు కూడా ఉండదు అంతటి అతిశయించినటువంటి పాలనా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అది ప్రభు శక్తి అతిశయము అది ప్రభావము అది ఏ ప్రభావము అది ఈ ఋషులకి దేవతలకి తెలియదు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి ఒబామా గారైనా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు కదా ఆయన శక్తి ఎంత ఆయనకి ఎంతటి శక్తి ఉంది అంటే చాలా గొప్ప శక్తి ఉన్నాడని మనకి చూచేగా తెలుస్తూ ఉంటుంది కానీ ఎంత గొప్ప శక్తి ఆ శక్తి యొక్క విస్తారం ఎంతటిది అంటే మీరు ఊహ చేయలేదండి ఇంక నాటి బ్యాడ్ చాలా పవర్ ఉంటుంది చాలా ఎక్కువ పవర్ ఉంటుంది పాకిస్తాన్ లోపల దాగి ఉన్నాడు దినలేడని అంటే పాకిస్తాన్ వాళ్ళతో చెప్పాలా అక్కర్లేదు ఏమేమి చెప్పక్కర్లేదు వీళ్ళు కొట్టేసక్కరండి అన్నాడు అంతా వీళ్ళు కొట్టేసక్క పోయారంటే అంత శక్తి ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు అలా వేలమొహం వేస్తూ కూర్చున్నారు వెళ్ళి ప్రొటెస్ట్ చేయబోయారు ప్రొటెస్ట్లో వెళ్ళండి మేడం మనం మాకు ఎందుకు చెప్పలేదు మీరు చెప్తే లీక్ అయిపోతుంది మీరు వాటితో కలిసి నీళ్ళు జూళ్ళు ఉన్నారు మీకేమిటి చెప్పేది ఫోన్ అవుతుంది కదా శక్తి అంటే పవర్ వాట్ కెన్ యూ డూ యూ డూ వాట్ ఎవర్ యూ లైక్ పవర్ సో ఆ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఇంతటిది అని దేవతలు మహర్షులు ఊహించలేరు వాళ్ళకు కూడా తెలియదు అని ఒక అర్థం చెప్పారు అథవా ప్రభవం ప్రభవనం ఉత్పత్తి లేదా ప్రభవ శబ్దానికి ప్రభావము అర్థం బాగుంది కానీ ఒక ప్రసిద్ధమైన అర్థం కూడా ఒకటి ఉన్నది దానిని మనం పూర్తిగా విడిచిపెట్టడానికి వీర్లేదు కాబట్టి ఆ అర్థం మీరు చెప్పుకోవచ్చు ప్రభవము అన్నా ప్రభవనము ఒకటే దానికి అర్థం ఏమిటంటే ఉత్పత్తి పుట్టుక ఏమిటి పుట్టుక ఎవరికి అంటే ఆ ప్రజాపతి సృష్టికర్త హిరణ్య గర్భుని యొక్క పుట్టుక హిరణ్య పుట్టాడు ఎవరు పరబ్రహ్మయే హిరణ్య గర్భుడుగా అసో పరబ్రహ్మ నుండి మాయాశక్తితో కలిసి హిరణ్య గర్భుడుగా ఆ తర్వాత ఈ సకల జగత్తును తన నుండి ఆవిష్కరింపజేయుక అనే ప్రక్రియ ఏది ఇది సృష్టి ఆది ప్రక్రియ ఇది సృష్టి తర్వాత వచ్చినటువంటి దేవతలకి మహర్షులకి తెలిసే అవకాశమే లేదు దీన్నే నేను మీకు అధ్యాత్మంలో కూడా నేను బోధించి ఉన్నాను నా పి మహర్షయ భృగ్వాదయ విదుహు మహర్షులు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోలేరు దేవతలంటే అధికారం ఉన్నవాళ్ళు దేవతలు చాలా ఉన్నతమైన అధికారం వాళ్ళు దేవతలు వాళ్ళకి వాళ్ళకీ తెలియదు ఒనే అధికారం ఉండి తెలియకపోవచ్చు జ్ఞానం ఉండి తెలుస్తుంది కదా మహర్షులు అంటే గొప్ప జ్ఞానులు వాళ్ళకేమైనా తెలుస్తుందేమో అంటే వాళ్ళకి కూడా తెలియదు నా మహర్షయ మహర్షులకు కూడా ఎరువరు మహర్షులంటే ఎవరు భృగు మొదలైన వాళ్ళు భృగు వైదిక మహర్షులు వేదాల్లో మహర్షుల పేర్లు వస్తాయి భృగు ఇలాంటిలో పేర్లు వస్తాయి సరే పురాణాల్లోకి వచ్చేప్పటికీ ఆ మహర్షులు ఉంటారు కొన్ని కొత్త పురాణ మహర్షులు ఎక్స్ట్రాగా యాడ్ అవుతారు దూర్వాసుడు దూర్వాసుడు వేదాల్లో ఉన్నాడని నాకు ఎక్కడా కనపడలే సో పురాణాల వచ్చాడు కొంచెం కోపిష్ట అయినా మీరు కూడా వినే ఉంటారు అలాగే ఇంకా మహర్షులు ఉంటారు ఇప్పుడు స్థల పురాణాలు చూసినట్లయితే ఇంకా చాలా మహర్షుల పేర్లు ఉంటారు సో కాబట్టి వైదిక ఋషులు పేర్లు ఉన్నాయి భృగువు అత్రి అంగ్యరసుడు సో ఈ రకంగా పిప్పలాదుడు ఇలాంటి పేర్లు ఉన్నాయని కూడా మామూలు లోకంలో వాళ్ళకి తెలియదు జనులకు పురాణాల గురించి తెలుసు తప్ప వైదిక వైదిక సంస్కారం తక్కువ ఎందుకంటే సమాజంలో అది ప్రసిద్ధిగా లేదు తర్వాత సమాజంలో ఈ బోధించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకే తెలియదు వాళ్ళు కూడా వేదము యొక్క సంపర్కం తక్కువ పురాణం ఎక్కువ కాబట్టి పురాణ రసుల యొక్క నామం తెలుస్తుంది తప్ప వేద ఋషుల యొక్క నామాలంత ప్రసిద్ధంగా తెలియబ తెలియవు మంచిది సో భృగువు వశిష్ఠుడు వశిష్ఠుడు కూడా వేద ఋషే వామదేవ అత్రి ఇత్యాది కూడా ఆ మహా పరమాత్మ యొక్క ప్రభు ప్రభావమును మీరు రకంగా అర్థం చెప్పినా వాళ్ళు తెలియజాలరు తర్వాతే కస్మాత్తేన విదు ఎందుకు తెలియదు తెలియకపోవటకు కారణమేమి ఎందుకంటే వాళ్ళ దేవతలు మహర్షులు కదా వాళ్ళకి తెలుసుండాలే ఎందుకు తెలియదు అన్నట్లయితే దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు అహమాది కారణం హీయస్ దేవాహర్షీణ సర్వప్రకారై అన్ని ప్రకారములుగా నేనే దేవతలకు మహర్షులకు కారణమునై ఉన్నాను అన్ని ప్రకారములుగా కారణమై ఉండటంటేటి అంటే కారణాలలో కూడా ఏవో కొన్ని తేడాలుంటాయి నిమిత్త కారణమని ఉపాదాన కారణమని ఇలాగేవేవో అనేక కారణాలు కారణాలలో మళ్ళీ అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు కుండనుకోండి కుండకే కుండ కార్యము దానికి కారణాలు మూడు రకాల కారణాలను చెప్పచ్చు మట్టి ఉపాదాన కారణము అంటే మెటీరియల్ ఉపాదానము అంటారు సో కుమ్మరి వాడు నిమిత్త కారణము అంటారు తర్వాత చక్రం మీద పెట్టి చేస్తాడు కదా ఆ చక్రాన్ని చెప్పడానికి ఒక దండం ఉంటుంది సో ఇలాంటి సామగ్రి అంతా వీటిని సహకారి కారణములు అని అంటారు చూడండి కుండకే మూడు రకాల కారణాలను మనం చెప్పాం ఇప్పుడు సృష్టికి ఆదిలో ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే రెండవది లేదు అసలు దేశకాలములేవు పదార్థములు రెండవది లేదు ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నిమిత్త కారణమైనా ఆయనే ఉపాదాన కారణమైనా ఆయనే తర్వాత సహకారి కారణమైనా కూడా ఆయనే సో ఇప్పుడు జగత్తుకు తల్లి అయినా తండ్రైనా ఆయనే ఇంకా ఏ పేరు మీరు పెట్టుకున్నా అన్ని ఐశ్వరులే సర్వప్రకారములుగా నేనే కారణమునై ఉన్నాను వీళ్ళందరూ కావ్యములు తర్వాత వచ్చిన వారు దేవతలు మహర్షులు ఆ కారణం చేత వీళ్ళు నన్ను తెలియజాలదు ఇంక మనం చేశాను కారణంలో విలీనము కాగలుగునే గాని కార్యము కారణమును తెలియజాలదు మంచిది తరువాత శ్లోకంజమించ వేత్తిలోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థు సర్వపాపై ప్రముచ్యతే యహత్తి ఎవడైతే తెలుసుకుంటాడో దీనికి అవతారిక ఇంకా ఏమంటే అంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతోంది టాపిక్ మారలేదు అని అభిప్రాయం ఎవరైతే తెలుసు ఎవడైతే తెలుసుకుంటాడో యహా వేత్తి ఎవరిని తెలుసుకోవడము మాం వేక్తి నన్ను తెలుసుకుంటాడో సో నన్ను అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే ఇదో ఇది తెలుసుకోవలసినటువంటి పద్ధతి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాల్సిన పద్ధతి ఇది ఒక ఆయన ఉన్నారు వెంకటేశ్వర స్వామిను నేను ఒకే నక్షత్రంలో పుట్టే ఉండి అన్నారు చాలా చిత్రంగా ఉంది ఆయనకి తన పుట్టుక గురించి తెలియడమే కాదు వెంకటేశ్వర స్వామి యొక్క పుట్టుక గురించి కూడా ఏ రకమైన సందేహం లేకుండా తెలియను ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా నేను పుట్టిన నక్షత్రం నాకు తెలుసు ఎలా తెలుసు అడగద్దు మీరు తెలుసు అంతేకాదు వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం కూడా తెలుసు ఆ రెండు ఒకటే మేమిద్దరం ఒకే నక్షత్రంలోకి ఏదో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా సేమ్ స్టార్ ఆఫ్ బర్త్ అని అన్నారు అంటే ఇప్పుడు దేవుని గురించి తెలిసినట్ట తెలియనట్ట అంటే ఆ ఏదో కొంత తెలిసింది ఏదో స్థల పురాణంలో పట్టుకొచ్చాడు ఆయన స్థల పురాణం అని పురాణం దాంట్లో ఏదో చెప్పుకుంటారు వెంకటేశ్వర స్వామి శ్రవణా నక్షత్రంలో పుట్టాడు అని రాసి ఉంటుంది ఈయన నువ్వు కూడా శ్రవణ నక్షత్రంలోనే పుట్టేవరా నాన్న అని వాళ్ళ నాన్నగారు ఈయనకి చెప్పాడు అది ఆయన నాలెడ్జ్ ఆయన నాలెడ్జ్ సోర్స్ ఇది కాబట్టి వాళ్ళ నాన్నగారు చెప్పారు నువ్వు శ్రవణ నక్షత్రంలో పుట్టేవారు అదొక సోర్సు స్థలపురాణంలో వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో అలాగే తెలియడం కాదు ఆ రకం తెలియడం కాదు అదిగా తెలియాల్సిన పద్ధతి తెలుసుకోవాల్సిన పద్ధతి ఒకటి తెలుసుకోవాలి తెలుసుకుంటే వాడు వ్యామోహమును పొందదు అసమ్మూఢ వాడు సమ్మోహమును పొందదు సమ్మోహమును పొందకుండగా ఉండిపోతాడు ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాను అయితే మీరు ఏమిటి ఇప్పుడు ఇంతకీ ఏమిటి చేద్దామంటారు ఇప్పుడు మీ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఒకటే కదా అంటే ఆయన ఏమంటారంటే శ్రవణనాడు శ్రవణ నక్షత్రం నాడు నెల వస్తుందిగా ఇరవై ఎనిమిది రోజులు కూడా ఇరవై నెలకోసారి వస్తుంది దగ్గర దగ్గరలో ఓ రెండు రోజుల తోటలో నెలకోసారి వస్తుంది ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుని వస్తారు మిగిలిన ఇరవై రోజులు ఆయన స్వంతం ఆయన ఇంత సంసారంలో వ్యవహారాల్లోనే నిండా మునిగి ఉంటారు ఆ ఒక్క రోజు మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వస్తారు సో ఇప్పుడు చూడండి దీని పేరే సమ్మోహము అంటే మనం సంసారంలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉంటూ అప్పుడప్పుడు దేవుణ్ణో దండం పడుతూ ఉండడం తద్వారా మనం ఏదో దేవుడికి దగ్గరైపోతున్నామనో దేవుడికి చేయాల్సిందంతా చేసేసేమనో మనం చాలా తెలివితేటలు కలిగి ఉన్నామనో ఆ రకంగా వ్యామోహమును బెల్యూషన్ అదొక పెద్ద సమ్మోహము అంటే తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగాను తెలుసుకునుట దాని పేరే అటువంటి సమ్మోహంలో పడిపోతాడు మనిషి నేను చెప్పిన దృష్టాంతం మీకు అర్థమైంది కదండి కాబట్టి దేవుడి గురించి తెలుసుకోవాలి పూర్తిగా సమగ్రంగా కరెక్ట్గా తెలుసుకోవాలి తెలుసుకుంటే సమ్మోహంలో పడకుండా ఉంటాడు అసమ్మూఢ ఆ తెలుసుకుని సరిగ్గా తెలుసుకోవాలి ఇప్పుడు కర్మ మిమ్మల్ని సమ్మోహము నుండి రక్షించడం పైగా కర్మ మిమ్మల్ని సమ్మోహంలోకి నెట్టివేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఉపాసన కూడా ద్వైత బుద్ధితోటి భేద బుద్ధితో చేసి ఉపాసన కూడా వీటికి సమోహాన్ని కలిగించే అవకాశం చాలా ఉంటుంది జ్ఞానము తెలిసి ఈశ్వరుని యొక్క తత్వమితిది అని తెలిసి మీరు కర్మ చేశారనుకోండి ఆ కర్మ మిమ్మల్ని బంధించరు కరెక్ట్గా ఉంటుంది ఆ కర్మ సందర్భ శుద్ధిగా ఉంటుంది తెలిసి ఉపాసన చేశారనుకోండి అది కూడా క్లీన్గా ఉంటుంది దాని ఫౌండేషన్ ప్రేమిస్ క్లీన్ గా ఉంటుంది కాబట్టి జ్ఞానము చేత సపోర్ట్ జ్ఞానము యొక్క సపోర్ట్ కర్మకి ఉపాసనకి ఉండాలి జీవితంలో జ్ఞానము యొక్క సపోర్ట్ లేకుండా కర్మని ఉపాసనని చేసి మేము ఈశ్వరుని ఏదో ఆరాధించాం మేము ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం అని అనుకుంటే వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉండిపోతారు సమ్మోహము అంటే కన్ఫ్యూషన్ స్వయం కన్ఫ్యూజ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి అని మీరు వినుంటారు చాలాసార్లు వాళ్ళు స్వయంగా కన్ఫ్యూజ్డ్గా ఉంటూ ఇతరులను కన్ఫ్యూజన్లోకి నెట్టివేస్తూ ఉంటారు అలా ఉండకూడదు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటారు ఈశ్వరుణ్ణి ఎలా తెలుసుకుంటారు ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి తెలుసుకునే పద్ధతి మీరు ఒక స్పెక్యులేషన్గా తెలుసుకోకూడదు ఈశ్వరుణ్ణి అంటే ఒక ఊహ ఒక ఊహాగానం మొదలుపెట్టకూడదు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అక్కడ ఇలాగ పైకి వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా ఆరు లోకాలు ఏడు లోకాలు దాటిన తర్వాత ఇంకో లోకం ఉంటుంది అలా మొదలు పెట్టకూడదు అలా మొదలు పెడితే ఏమైపోయింది మీరు తెలుసుకున్నది లేదు దాంట్లో మీరేదో కథ ఎక్కడో విని ఆ కథ ఇంకో హింపు చెప్తున్నారని అనుకోవాలంటే కాబట్టి కథ గురించి కాదు ఇది కథకి విలువ లేదా అంటే కథలో ఏదైనా సందేశం ఉంటే విలువ ఉంటుంది కథలో ఏదైనా ప్రతీక అంటే ఒక సింబల్ ఆ సూచిస్తోంది ఇంత విలువ ఉంటుంది సపోజ్ ఈ రెండూ లేదనుకోండి ఆ కథ మాట ఏమిటి అది అది వేస్ట్ దానివల్ల ఉపయోగమైంది కాబట్టి తెలుసుకోవాలి మాం వ్యక్తి నన్ను తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఈశ్వరుణ్ణి ఎలా తెలుసుకోగలరు అంటే సాపేక్షంగా మాత్రమే మీరు ఈశ్వరుణ్ణి భావన చేయగలుగుతారు ఇప్పుడు జనరల్ మేనేజర్ అన్నారనుకోండి మేనేజర్ అనండి జనరల్ మేనేజర్ అనండి ఆ ఈశ్వర అనే పదం అలాంటిది ఈశ్వర అంటే నాథుడు నాథుడు రక్షించువాడు మేనేజర్ అంటే అర్థం ఏంటి మేనేజ్ చేయువాడు కదా అంటే దేన్నో ఒకదాన్ని నిర్వహించువాడు ఇప్పుడు కూడా మేనేజర్ అన్నది అది అప్సల్యూట్ వర్ణన కాదది ఆ వ్యక్తిని స్వతంత్రంగా అప్సల్యూట్ గా వర్ణించే వర్ణన కాదది అక్కడ ఒకటి ఉంది ఓ ఫ్యాక్టరీయో ఏదో ఒకటి ఉంది దానిని మేనేజ్ చేయువాడు అని సాపేక్షంగానే ఉంటుంది తప్ప నిరపేక్షమైన వర్ణన కాదు ఇప్పుడు ఈయన ఇద్దరు పిల్లలకి తండ్రి అని అన్నారనుకోండి తండ్రి అన్నారనుకోండి తండ్రి అంటే అది స్వతంత్ర నిరపేక్షమైన వర్ణనయా సాపేక్షమైన వర్ణనయా సాపేక్షమైన వర్ణన మీరు ఈశ్వరుణ్ణి నిరపేక్షంగా స్వతంత్రంగా మీరు తెలియలేరు ఈశ్వరుణ్ణి ఎప్పటికీ సాపేక్షంగా మాత్రమే మీరు తెలియగలుగుతారు దీన్ని సాపేక్షంగాను అంటే జగత్తునకు సాపేక్షంగా మాత్రమే ఈశ్వరుణ్ణి మీరు తెలియగలుగుతారు అది ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళి మేనేజర్ అంటే ఏమిటి మేనేజరు మీ చుట్టుముట్టూ ఉన్న ఫ్యాక్టరీ ఏదైతే కలదో దీనికి మేనేజర్ అది మేనేజర్ అంటే అర్థం అంటే దీనిని మేనేజ్ చేయువాడు అని అర్థం అది సాపేక్షమైన నిరూపణం ఎప్పుడు కూడా ఈశ్వరుడు యొక్క నిరూపణం అలాగే ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుడు అంటేనే మేనేజర్ అని అర్థం ఈ జగత్తునకు మేనేజర్ అని అర్థం ఈశ్వర ఈష్ ఈష్ అనే పదంలో మేనేజ్ చేయువాడు అయితే చాలామంది మేనేజర్లు ఉన్నారు కదండి ఈయన ఇంకో మేనేజరా అంటే అలా కాదయా వర వర ఈష్ వర ఈ మేనేజర్లందరికీ కూడా టాప్ మోస్ట్ మేనేజర్ అది ఈశ్వర అంటే వరచ్చిన ప్రత్యయం కాబట్టి ఈశ్వరుణ్ణి సాపేక్షంగా మనం తెలియాలి ఎలాగ తెలియ చూడండి మీరు చుట్టూ చూడండి మీ చుట్టూ చూస్తే మీకేం కనపడుతుందో తెలుసిన దేశము దేశములో పరిచ్ఛేదము మీకు అనుభవానికి వస్తాయి చుట్టూ చూడండి ఆకాశము దేశం తెలుస్తోంది తర్వాత ఈ మైకు ఈ పుస్తకం మీరు నేను ఈ కుర్చీ ఈ బిల్డింగ్ ఇవన్నీ కూడా మీరు చూసే ప్రతి వస్తువు చిన్నది కానీ పెద్దది కానీ ఈ దేశములో పరిచ్ఛిన్నమై ఉండుము కాబట్టి మీ అనుభవంలోకి దేశం వస్తుంది దేశ పరిచ్ఛేదం కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది తర్వాత కాలము కాలం అనుభవానికి వస్తూ ఉంటుంది ఇదో అస్తమయమైనది ఇంకో గంటల తర్వాత మనం భోజనం చేసి నిద్రపోతాము చీకటి పడుతుంది ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు వేయిస్తాడు నిద్రలేస్తాము అని ఈ కాలము మనకు అనుభవానికి వస్తూ తర్వాత కాలంతో బాటుగా కాల పరిచ్ఛేదం కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది బాగా పాతదైపోయింది ఈ ఫ్యాను చాలా పాతదైపోయింది పాతదైపోయిందంటే ఇంక చిరకట లాడుతూ సరిగ్గా తిరగట్లేదంటే అర్థం ఏంటి అప్పుడే కాలము దానిని తనలో కలిపేసుకుంటుంది కాలం ఏం చేస్తుందంటే దేని స్థిరంగా ఉండని వాడు దేనినైనా సరే దేనిని కూడా స్థిరంగా ఉండని వాడు అది దాన్ని ప్రతిదాన్ని కూడా మార్పులు తీసుకొస్తూ ఉంటుంది ప్రతిదానికి ఇప్పుడు మీ ముఖం ఉందనుకోండి మీరు అందరిలో ముఖం చూసుకుని మళ్ళీ అరగంట తర్వాత అందరిలో ముఖం చూసుకుంటే అదే ముఖమా ఇది అని మారిపోతుంది ముఖం అరగంటల్లోనే మారిపోతుంది ఇక రోజులో మారిపోతుందని వేరే చెప్పాలా నెల సంవత్సరం అబ్బా ఆ ముఖాన్ని చూస్తే ఆ ముఖమేనా ఈ ముఖము అని ఆశ్చర్యం వస్తుంది ఆ ముఖాన్ని చూస్తే ఆ వినండి ఇవిడా అని ఆశ్చర్యం వస్తుంది ఎవరిలో ఒక గొప్ప మహానటి యొక్క చిత్రము ఆమె మృత్యు చెయ్యపై ఉండగా ఆమె ఫోటో తీసి వేశారు ఈమె మృత్యు చెయ్యపై ఉన్న మనిషి అని అది చూసి ఎవరండి అంటే పేరు చెప్తే అరే అంతటి మహానిటి ఇదే అకారం అని ఆశ్చర్యమే ఏమిటి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది ఎవళ్ళు చేశారా ఈ మార్పుని ఊళ్ళో వాళ్ళు చేశారా ఇంట్లో వాళ్ళు చేశారా అని మీరు వెతకనక్కర్లా కాలము కాబట్టి మనకి చుట్టూ మన చుట్టూ కాలము అనుభవానికి వస్తూ ఉంటుంది అంతేకాదు కాలము యొక్క పవర్ అంటే దేన్నైనా సరే లిమిట్ చేసేసుకుంది అవతార పురుషులను కూడా తనలో కలిపేసుకుంటుంది అవతార పురుషుల్ని కూడా ఆఖరికి భీముడు కూడా భీముడు మహాభారత యుద్ధంలో యుద్ధం చేసిన భీముడు కొంచెం పెద్దవాడైన తర్వాత ఈ మధ్యనే ఎటువంటి అదే ఎత్తలేకపోతున్నానండి మోకాళ్ళు రెప్పులుగా ఉన్నాయి అని అని తీరతాయి విల్ సే దాట్ ఆ కాలం యొక్క పవర్ అటువంటి ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు తెలుసుకోవడానికి కావలసిన ఏర్పాటంతా అయింది ఇప్పుడు ఈశ్వరుడున్నాడే ఆయన అజం అనాది ఆయన పుట్టుక లేని వాడు మీరు చుట్టూ దేనిని చూసిన పుట్టింది గిట్టుతుంది పుడుతోంది ఒకటి పుడుతోందని మీరు కడబడి చేయడమే తప్ప తప్పనిసరిగా గిట్టుతుంది గిట్టు తీరుతుంది ఏదైతే పుడుతుందో అది గిట్టుతుంది అది సృష్టి యొక్క లక్షణము అలా ఉన్నది సృష్టి అలా ఉన్నది సో ఈ జగత్తులో ప్రతి పదార్థము కూడా దేశమునందు పరిచ్ఛిన్నంగా ఉంటూ కాలము చేత వేయబడుతో కాల పరిచ్ఛిన్నంగా మీకు అనుభవానికి వస్తుంది మన దేహం కూడా ఆ విధంగానే మనకి అనుభవానికి వస్తుంది ఇది జగత్ అయితే ఈ జగత్తుకంతకీ అతిశయించిన ప్రభువు మహా ఈశ్వరుడు మహా ఈశ్వరుడు ఎందుకంటే చిన్న చిన్న ఈశ్వరులు చాలా మంది ఉంటారు ఓ ఫ్యాక్టరీకి ఓ ఈశ్వరుడు ఉంటాడు ఓ స్టేట్కి చీఫ్ మినిస్టరు ఈశ్వరుడు ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఈశ్వరుడు ఈ రకంగా చిన్న చితకా ఈశ్వరులు చాలా మంది ఉంటారు లోక పాలకులు ఉన్నారు తూర్పు దిక్కుకి అంతకీ ఈశ్వరుడు ఇంద్రుడు పశ్చిమ దిక్కుకి అంతకీ ఈశ్వరుడు వరుణుడు ఈ రకంగా లోకపాలకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈశ్వరులే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉంటాడు స్వర్గలోకానికి ఇంద్రుడు ఈశ్వరుడు హిరణ్య గర్భలోకానికి హిరణ్య గర్భుడు ఈశ్వరుడు ఆ విధంగా ఎక్కడికక్కడ ఎంతోమంది ఈశ్వరులు ఉన్నారు ఈశ్వరులందరిపై ఉన్న ఈశ్వరులకందరికీ ఈశ్వరుడు హా ఈశ్వరుడు మహేశ్వరుడు లోకమహేశ్వరము ఈ లోకం భువర్లోకం స్వర్లోకం ఈ రకంగా ఎన్ని లోకాలు పైన కానీ కింద కానీ ఎన్ని లోకాలు ఉంటాయి అన్ని లోకములకు ఎంతమంది ఈశ్వరులు ఉంటే అందరి ఈశ్వరులకు ఒకే ఒక మహా ఈశ్వరుడు లోకమహేశ్వరుడు సో మీరు ఎప్పుడూ ఈశ్వరుణ్ణి అలా సాపేక్షంగా మాత్రమే చెప్పగలుగుతారు ఈ ఫ్యాక్టరీ కంతకి మేనేజర్ ఉన్నట్టుగా ఈ జగత్తున కంతకు ఈ బ్రహ్మాండమున కంతకు మహా ఈశ్వరుడాయన అని ఒకటి రెండవది ఈ మహా ఈ పెద్ద విశాలమైన బ్రహ్మాండంలో ప్రతీది పుట్టింది గిత్తుతో ఉంటుంది కానీ ఆ ఈశ్వరుడు ఆయన పుట్టుక గిత్తుట లేనివాడి ఒకవేళ మీరు ఈ మాట నేను అనగానే మీకు డౌట్ రావచ్చు సపోజ్ సపోజ్ అంటే ఊహించండి ఏమని సపోజ్ నాకు పుట్టుక మరణము లేవనుకో సపోజ్ ఎందుకంటే నేను దేహం కాదని కదా శాస్త్రాలు చెప్తున్నాయి నేను దేహము అనే అనుభవం అస్తమానం ఉండట్లేదు అప్పుడప్పుడు ఉంటున్నాయి మీరు బిజీగా ఉన్నప్పుడు దేహాభిమానం ఉండనే ఉండదు కాబట్టి ఈ నేను దేహము అభిమానం మనం పని కట్టుకుని అభిమానం పెట్టుకుంటే ఉంటుంది లేకపోతే ఉండనే ఉండదు కాబట్టి దేహము నేను కాదనుకో సపోజ్ అప్పుడు నాకు పుట్టుకే లేదు పుట్టికల్లా దేహానికే ఉంది తప్ప నాకు లేదు నశించేది దేహమే కానీ నేను కాదు కాబట్టి నాకు కూడా పాజిటివ్లీ పాజిటివ్లీ బహుశా పుట్టుక గిట్టుక లేవనుకోండి అప్పుడు ఏమిటవుతుంది అప్పుడు నాకు ఈశ్వరుడికి ఏదో సంబంధం ఉండి ఉండాలి ఇప్పుడు ఈశ్వరుడు ఎటువంటి వాడు నేను కూడా అటువంటి వాడిని అయిపోతాను అప్పుడు నేను ఈశ్వరుడికి బంధువునో లేకపోతే ఈశ్వరుడికి దగ్గరవాడినో ఏదో అయ్యుండాలి ఎస్ ఎప్పుడైతే నాకు తిట్టుట గిట్టుట లేదని మానవుడు తెలుసుకుంటాడో అప్పుడు మానవుడు ఈ సంసారంలో వాడు అవడింకా ఎందుకంటే ఈ సంసారంలోది ప్రతిదీ తుట్టి గిట్ట తప్పదు అప్పుడు ఆ సాధు ఈ సంసారంలో మనిషి కాదు వాడు వాడు దేవుడితో జతగట్టిన మనిషి దేవుడి యొక్క అంశ అయిపోతుంది ఒకసారి దేవుడి యొక్క అంశాన్ని మీరంటే అంశకి అంశకి తేడాయే ఉండదు దేవుడి యొక్క అంశ ఇప్పుడు మీ చెయ్యికి మీకు తేడా ఏమిటండి మీ చెయ్యి మీరే అవుతుంది మీకంటే భిన్నంగా ఏదో ఉండదు అలాగే దేవుడి యొక్క అంశ కూడా దేవుడితోటి అభేదాన్ని పొందుతాడు కాబట్టి కిషరా ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటంలో సరిగ్గా తెలుసుకోవటంలో వీడు ఈశ్వర కోటికి అంటే ఈశ్వరుని యొక్క ఆ కేటగిరీ ఏదైతే ఉందో అదే కేటగిరీకి సంసారం కేటగిరీ అయితే కాకుండా ఈశ్వర అనే కేటగిరీకి చెందినవాడు అయ్యే మహావకాశము వీడికి వస్తుంది ఎప్పుడు ఈశ్వరుడు గురించి ముందు తెలుసుకుని ఆ తర్వాత తన స్వరూపాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకుంటాయి సో ఎవడైతే ఈ విధంగా నన్ను పుట్టుక లేని వాడిగను వినాశము లేనివాడు గను లోకమహేశ్వరుడు గను తెలుసుకుంటాడో అట్టివాడు అసమ్మూఢ ఈ వ్యామోహమును నేను సంసారమునకు చెందినవాడను అనే వ్యామోహమును తొలగించుకుంటాడు ఆ వ్యామోహం నుంచి బయటపడిపోతాడు బయటపడిపోయి నేను ఆ ఈశ్వరునకు చెందినవాడను అని తెలిసేసుకుంటాడు సో ఈశ్వరుణ్ణి ఆ విధంగా తెలుసుకోవాలి అంతే కాని ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే ఈశ్వరు సపోజ్ ఇది ఎలా ఉందో చూడండి ఈశ్వరుడు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల కిరతం నేను రఫ్గా చెప్పాను ఓ పది ఏళ్ళు ఉండొచ్చు పంచాంగం దృష్టి తెలుస్తుంది ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఆరు బ్యాక్ హర్యానాలో పుట్టాడు హర్యానా అంటే దాని అర్థం ఏంటనమాట ఈశ్వరుడు హర్యానా వాడు హర్యానా వాడిని ఏమంటారంటే హర్యాన్వి అని అంటారు ఎప్పుడైనా విన్నారా మీరు హర్యాన్వి అనే మాట సో మనకు క్రికెట్ ప్లేయర్ ఒక ఆయన ఉండేవాడు పఠౌడీ నవాబు నవాబు పఠౌడీ ఆయన అనేవాడు ఆయన హర్యాన్వి అనేవాడు ఆయన హర్యాన్వి అలాగే దేవి లాల్ అనే ఒక రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన కూడా అనేవాడు దేవి నేను హర్యాన్వి కాబట్టి ఇప్పుడు మనం ఈశ్వరుడు హర్యాన్వి హర్యానా వాడు హర్యానాలో పుట్టాడు గీతని హర్యానాలోనే పోషించేడుండే నేను మద్రాసులోనో లేకపోతే కేరళలోనో పోషించాడు అనుకున్నాడు హర్యానాలో బోషించాడు సో ఇలా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే వాడు ఏమైపోతాడు సంసారం వ్యామోహంగా పడిపోతుంది తర్వాత కొంతమంది అయ్యో పాపం ఈశ్వరుడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని దుఃఖించి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసామే కదా అలాగే ఉంటారు ఈశ్వరుడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు వేళ కాబట్టి ఈ వేళ ఉపవాసం చేసి మౌనంగా కొంచెం అలా దుఃఖంగా ఉండిపోదాము అనుకునే భక్తులు కూడా లేకపోలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు వెళ్ళిపోయాడండి నిన్న కాక మొన్నటిదాకా లోకంలో ఇటువట్లు సంచారం చేస్తూ ఉండేవాడు ఇప్పుడు ఆయన దేహత్యాగతి చేసేసి ఎక్కడికో వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వైకుంఠానికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అనేది మర్యాద కోసం అనే మాట కొంచెం మొరటుగా చెప్పాలంటే ఏమని చెప్పాలి సో వైకుంఠానికి వెళ్ళిపోయాడు అంటేనే మరి అంత మొరటుగా చెప్తే బాగుండదు కాబట్టి మనం దుఃఖించాల్సిన సమయం ఇది అని దుఃఖించి వాళ్ళు కూడా లోకం లేకపోలేదు ఇదంతా కూడా ఈశ్వరుని గురించి సరిగ్గా తెలుసుకోవడం కాదే కాదు ఇదంతా కూడా ఒక సమ్మోహము ఒక అజ్ఞానము తప్ప ఒక భ్రమ తప్ప మరొకటి కాదు ఈశ్వరుణ్ణి తెలుసుకునే పద్ధతి ఏమిటంటే పుట్టుక లేనివాడు వినాశము లేనివాడు సకల లోకమునకు మహేశ్వరుడు ఆ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సమ్మోహమును పొందడు సమ్మోహం అంటే సమ్మోహం అంటే ఈ జగత్తులో ఇది నాది నాది నాది అని మీరు అనుకుంటే దాని పేరు సమ్మోహము ఈ జగత్తులో ఉన్నటువంటి దేహమును ఇది నా ఇది నేను ఇది నాది అని అనుకుంటే దాని పేరు సమ్మోహము అది అలాంటి సమ్మోహాన్ని ఉండకూడదు సమూహం ఉండకూడదు కాయా నహి తేరా కబీర్దాస్ అంటాడు కాయా కాయా నహి తేరా మత్కర్ మేరా మేరా అర్థమైందండి ఈ కాయము నీది కాదు ఊరికే పొద్దున్న సాయంకాలం నాది నాది అని అనకు కాయామహి తేరా మతుకర్ మేరా మేరా ఎప్పుడైతే వీడి దేహం ఉన్నందు ఇది నాది ఇది నాది ఇది నేను ఇది నేను అని అనుకుంటాడో అది గొప్ప వ్యామోహం గొప్ప సమ్మోహం ఇప్పుడు దేహానికి మూడు కావాలండి ఒకటి దానికి కొంత క్లీన్ చేసి వస్త్రధారణం అవసరం శీతకాలం అయితే ఒకసారి వేసవ కాలం అయితే రెండుసార్లు దాన్ని కొంత వాష్ చేసి వస్త్రాన్ని చుట్టి పెట్టాలి అవసరం అది మానేయకూడదు మేమేమో అవధూతలం అందని చెప్పేసి ఇంకా స్నానం లేకుండా అలాగా అలాగే ఊళ్ళో వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడైనా అలాంటి స్నానం లేని వాళ్ళు ఎవరైనా కనబడితే దూరం నుంచి నమస్కారం చేయాలి తప్ప దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయకూడదు పూజ స్వామీజీ చెప్తారా కాబట్టి ఈ ఫస్ట్ పని క్లీన్గా చేయాలి అంతవరకే చేయాలి అంతేగాని ఇంకక్కడి నుంచి క్రీములు పౌడర్లు అవన్నీ మొదలెట్టకూడదు ఇంత మటుకు నెంబర్ వన్ నెంబర్ టూ కార్లో ఫ్యూయల్ పోసి రోడ్డు మీద కార్లో పెట్రోల్ పోస్తాం ఫ్యూయల్ తగ్గిపోయినప్పుడు దానికి ఒక డయల్ ఉంటుంది ఆ నీడిలు రెడ్ చూపిస్తుంది రెడ్ చూపిస్తుంది అంటే అర్థం ఏంటి బాగా ఫ్యూయల్ తగ్గిపోయింది ఇంకా ఎంతో ఇంకెంతోసేపు ఆడవచ్చు ఈ బాడీ కూడా అంతే దీనికి ఫ్యూయల్ దీనికి ఇంధనం పడుతూ ఉండాలి బ్రేక్ఫాస్ట్ ఇంధనం వేసేస్తే మళ్ళీ పన్నెండు వందల దాకా ఇంధనం అక్కర్లేదు అప్పుడు కూడా మోతాదుగా వెయ్యాలి ఇంధనం ఉడికి అధికంగా పోసేయకూడదు ఇంధనం మళ్ళీ మోతాదుగా దానికి వేసేస్తే మధ్యాహ్నం మళ్ళీ రాత్రి దాకా దానికి ఏమక్కర్లేదు మధ్యలో మంచి నీళ్లు పోస్తే చాలు రేడియేటర్కి నీళ్లు పోసినట్టుగా నీళ్లు పోయడమే తప్ప ఇంధనం అక్కర్లేదు మళ్ళీ రాత్రి ఇంధనం వేసేస్తే మళ్ళీ మొన్నాడు పొద్దున దాకా అక్కర్లేదు ఇది రెండవ పని తర్వాత మూడవది దానికి నిద్ర అవసరం దేహానికి మనస్సుకి కూడా కాబట్టి అవసరమైన మేరకు నిద్రను ఇచ్చి చెయ్యాలి నిద్రను మానేసి ఏదో లోకంలో ఏదో ఉద్ధరిద్దామని అనుకోవడం అనవసరం ఓన్లీ లోకం కాదు మేము తపస్సు చేస్తాను నిద్ర మానేసాను అలా కూడా అనవసరం నిద్ర మానేసి తపస్సు మీరేం చేస్తారు సపోజ్ మూడు గంటలకు మొదలుపెట్టి మాల మొదలు పెట్టారు మా మిత్రులు ఒక ఆయన గంటలకు అయితే స్నానం చేసి మాల పట్టుకుని జోగుతో ఉండి మాల ఒళ్ళు వేసుకుని జోగివాడు అంతకంటే మనసుల మీద హాయిగా పడుకోవడమే మంచిది కాబట్టి నిద్ర యోగ్యమైన మేరకు నిద్ర దానికి ఇచ్చేయాలి ఇచ్చేస్తే అది ఫంక్షన్ చేసుకుంటూ పోతుంది అది ఇప్పుడు ఎలాగంటే కారు ఒక వంద మైలు నడిపిస్తారనుకోండి అప్పుడు ఒక గంట సేపు దాన్ని పక్కన పెట్టేయాలి ఏదైతే రేడియేటర్ అవి కాలిపోతాయి వేడెక్కిపోతుంది వేడెక్కిపోయినప్పుడు పక్కన పెట్టేయాలి మా మీరు ఒక గంట సేపు నడపకపోతే చాలా దారిపోతుంది అలాగే దేహానికి కూడా అది మూడవది నాలుగవది దీనికి అప్పుడప్పుడు రోగం వస్తుంది వచ్చినప్పుడు కారుకి అప్పుడప్పుడు రిపేర్ వచ్చినట్టే ఎగ్జాక్ట్లీ సేమ్ ఏమి తేడా రిపేర్ వస్తే ఏం చేస్తారు మెకానిక్ షాప్కి తీసుకెళ్తారు వాళ్ళు సుత్తులు స్నాలు ఉంటాయి అవన్నీ ఓపెన్ చేసి ఏదో సెటరేట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసి పంపించేస్తారు సరిగ్గా దీనికి కూడా రోగం వచ్చినప్పుడు ఏదో చిన్న మెకా మెకానిక్ షాపులు ఉన్నాయి ఎక్కడ పడితే చిన్నవి పెద్దలు కూడా ఉన్నాయి మరి పెద్దలు ఏదో దీని కాలక్షేపం సంబంధించిన మెకానిక్ షాప్ డిగ్రీకి తీసుకెళ్తే మెకానిక్ అంటే డాక్టర్ గారి డిగ్రీకి తీసుకెళ్తారు డాక్టర్లు మెకానిక్లుగానే ఉంటారు కైండ్ ఆఫ్ మెకానిక్స్ మొన్న ఒక ఆర్థోపీడిక్ అయిన్ చెప్తున్నారు ఆర్థోపీడిక్ అంటే మెకానిక్ అండి ఇంక అంతకంటే ఏం లేదు దానికి మందులు కూడా ఏమి ఉండవు ఊరికే నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ ఇస్తే ఓన్లీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ ఇంకా అక్కడి నుంచి వేరే ప్రిస్క్రైబ్ చేయాల్సిన మెడిసిన్స్ కూడా ఏమి లేవు మేమేమో మా దగ్గర ఉండే పరికరాలతో ఆ మెకానిక్ అడ్జస్ట్మెంట్ చేసి పంపిస్తాము అని చెప్పాను అట్ ఈ వెరీ ట్రూ కాబట్టి దేహానికి రోణం వచ్చినప్పుడు మెకానిక్ షాప్కి తీసుకువెళ్ళి అక్కడ మెకానిక్కి చూపించి సరి చేయించుకుంట మెకానిక్ షాప్ అంటే హాస్పిటల్ అని పేరు దానికి మెకానిక్ అంటే డాక్టర్ అని పేరు ఇంతే నాలుగే దేహానికి అంతే తప్ప దేహాన్ని మేరా మేరా అనకూడదు నాది నాది అని అనకూడదు నేను నేను అని అసలే అనకూడదు అలా ఎవడైతే అంటున్నాడో వాడు సమ్మోహములో ఉన్నవాడు ఎవడైతే ఈశ్వరుడు పుట్టుక వినాశము లేనివాడు లోకమహేశ్వరుడు అని తెలుసుకుంటాడో అలా భావన చేస్తాడో ఆ విధంగా మనస్సులో ఉపాసన చేస్తాడో అట్టివాడు ఇటువంటి సమోహములో పాడాడు